సరే ఏసునామంలో మీ అందరికీ వందనాలు ఒక టీమ్స్ గ్రూప్ లో జాయిన్ అయినా ప్రతి ఒక్కరికి వందనాలు ముఖ్యంగా దేవునికి వందనాలు ఎందుకంటే ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు కదా ఇంత ఏసినామనం తక్కువనే మన జీవితాలు మనం సమర్థించుకొని ఆయన నడవడికలను నడవడం చాలా అవసరం కాబట్టి అంతవరకు సహించడం చాలా అవసరం మనకి అంతవరకు సహించిన వాడే వాక్యం రాయబడ్డది కాబట్టి అందరం సహించదాం అందరం ముందుకు వెళ్దాం దేవుని నామంలో మీ అందరికీ వందనాలు మరొకసారి దేవునికి వందనాలు కదా స్టార్ట్ చేసుకుందాం మీటింగ్ ప్రార్థన చేస్తా మన మధ్యలో శాంతామశ్వర్ గారు పాట పాడుతుంది సో తొందేవా గొప్ప దేవాన్ని పొందాలు చేసిన పశుదేమ దేవా ఇక్కడ ఈ నామని పట్టుకొని దర్శించి మాట్లాడిన రజాశ్వలు తీర్చండి వాక్యాలు చెప్పడమే కదా మీరు పాటించి నడుచుకోవాలా అలాంటి భాగ్యం మాకు దయచేయండి అలాంటి యొక్క గుణగణాలు మాకు దయచేయండి పశుదేమ దేవాన్ని పొందనాలు ఈ అవకాశం ఇచ్చినానికి వొందనాలి మరి యొక్క ధన్యత ఎంతమంది పొందుకోలేకపోతూ రేసుకోవా పొందుకున్నలాగునా మీరే సాయం చేయించండి దేవా ఎంతమంది నశించిపోతూ రేసుకోవా వాళ్ళకి మేము విడుదల చేయాలా దేవా ఎంతో మంది ఎంతో కీడులో బలైపోతూ రేసుకోవా మనం సురక్షితంగా కాపాడిన దైవానికి వందనాలు ఏ కీడు మీరు సాక్షిగా జీవించాలా మీరే మాకు సాయం ఇచ్చండి వచ్చిన ప్రతి ఒక్కరి ఆశ్రయించండి మీ యొక్క గుణగణాలు కలిగి ఉండాలా ముఖ్యంగా శాంతి సమాధానం కలిగి ఉండాలేసుకోవా మన ఎవరిలో కోపం ఉండడానికి వీల్లేదు ఎవరిలో ఆశ్రయం ఉండడానికి వీల్లేదు వేసుకోవా మీరే మాకు సాయం తెచ్చండి నీ యొక్క పోలికలను నడుచుకుని ఉండాలా నిన్ను మేము పోలిని నడుచుకోవాలి శుభ నీ యొక్క నేర్చుకోవాలి శుభ కడిగి నడుచుకోవాలా మీరే తోడుగా ఉండి కాస్వాదాలు ఇష్టం ఎవరెవరు ఎక్కడ సేవకి వెళ్తాడు శుభవ వాళ్ళందరికీ సేవ ఫలించాలా అభివృద్ధి పొందాలా మీరే సాయం ఇచ్చండి అది మీరు వాయించండి శుభ సమస్తం గణితం వైభవం నీకే చెందుక ఇష్టవా తోడుగా ఉండండి ఇక్కడ ఇసువా ఆ కేంద్రంలో లో మీరు తోడుగా ఉండండి నెట్వర్క్ ఇష్యూ లేకుండా మీరే సాయం చేయండి వచ్చేవాళ్ళకి రావాలి శుభ వాళ్ళకు వచ్చే ఛాన్స్ మీరు దయచేయండి వచ్చే అవకాశం మీరు దయచేయండి ముప్పై ముప్పై వంద చేసిన వచ్చిన ప్రతి ఒక్కరు ముట్టి సొసభర్షి కౌలు తీర్చండి ప్రతి కొన్ని సేవల బలంగా వాడుకుని ఏ శాంతమ సిస్టర్ గారు మీరు పాట వాడండి అందరికీ రాజాని భవనములో రెయ్యం బగలు వేచియుందును నిన్నొస్తుతించి ఆరాధితును నా చింతలు మరచేదను నిన్నొస్తుతించి ఆరాధితును నా చింతలు మరచేదను రాజాని భవనములో రెయ్యంబలు వేచిందును ఏసు రాజాని భవనములో రేయం బగలు వేచిందును నా బలమా నా కోట ఆరాధనానీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనానికే బలమా నా కోట ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా యేసు రాజాని భవనములో రెయ్యం బగలు వేచియుందును యసు రాజాని భవనములో రెయ్యం బగలు వేచి ఉను అంతటా నివసించు ఏ కోం ఆరాధనాకే నా యొక్క నీతి ఏహో వాసికేను ఆరాధనానికి అంతటా నివసించు ఏహోవయలోగిం ఆరాధనా నీకే నా యొక్క నీతి ఏహో వాసికేను ఆరాధనాకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యాసు రాజాని భవనములో రెయ్యం బగలు వేచి ఉను సు రాజాని భవనములో రెయ్యం బగలు వేచియుందును నిన్నుస్తు ఆరాధింతును నా చింతలు మరచేదను నిన్నుస్తు ఆరాధితును నా చింతలు మరచేదను హరిశుద్ధ పరచు ఎగో వాదేశు ఆరాధనానికే రూపించు దైవము ఏహోసేను ఆరాధనానికే పరిశుద్ధ పరచు ఏహో కాదేశు ఆరాధనానికే రూపించు దైవము ఏహోేను ఆరాధనానికే రాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా యేసు రాజాని భవనములో ద్రయ్యం బగలు వేచిందును రాజాని భవనములో దయ్యం బగలు వేచి నిన్ను నిన్నుస్తు ఆరాధింతును నా చింతలు మరచెదను నిన్ను స్థుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను ైస్ట్ బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ లాడ్ మన మధ్యలో తలోమి సిస్టర్ గారు మనకు వాక్యం అందిస్తారు సిస్టర్ ప్రైజ్ లాస్టర్ ప్రైజ్ లాడ్ బ్రదర్ మీరు వాక్యం అందించండి సిస్టర్ నేను చేస్తాను ఓకే బ్రదర్ గా ప్రాణం చేసుకొని నిలబెట్టుకున్నాను రూపాకం లేదా ఇసు ప్రభాతం ఇచ్చిన ఈ సమయంలో బట్టి మీకేళ్ళు ఎక్కడైనా వేలాది స్థితి స్తోత్రాలు చూపిస్తుంది అండి ఎంతో మంది ప్రభాతం ఈ అవకాశం లేదు మాకెత్తి ప్రభావం ఇచ్చిన తండ్రి అనుకుంటే మీకు ఎక్కడైనా వేలాది విన్న మన స్థితి స్తోత్రాలువాళ్ళ స్వార్థాలు ప్రభాతాన్ని మరి అవకాశం మట్టిన మీకు లెక్కలు మీలాది వండినాలు తెలుస్తున్నా చెల్లిస్తున్నాను తండ్రి ప్రశుద్ధి అక్కడ వచ్చిన ప్రతి ఆపకం ఇచ్చుకొని ప్రభా తండ్రి వాళ్ళని దీనికి ఆశ్రమించంతుగా ప్రభావ వార్తలు చేయబోతున్నారు ప్రభావ మీ నడిపించండి ప్రభావతండి మా సొంత న్యాయం కొట్టి పారేసి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి అందరికీ మార్పులుగా జీవితం మాకు అనుభవించం తండ్రి మీకే మహిమ గంతా ప్రభావాలు చెల్లిస్తూ వేసుక్రీస్తు నామని ప్రార్థిస్తున్నాను నా తండ్రి అమ్మే నువ్వు మార్కు వార్త కట్ అయిపోయింది ఆకు వార్త పదకొండవే అయితే ఇక్కడ ప్రార్థన చేసి ఏ వాక్యం షేర్ చేసుకోవాలని అనుకున్నప్పుడు దేవుడు నాతో ఈ వాక్యాన్ని నేను ప్రతిరోజు చదువుకుంటున్నాను అనుకుంటున్నాను దేవుడు ఈ వాక్యాన్ని నేను బయలుపరిచిన అనమాట సో ఆల్రెడీ ఇది వాక్యం అందరు తెలుసు మళ్ళీ కూడా దేవుడు మనతో ఈ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ వాక్యాన్ని మరొకసారి నేను చదవాలనుకుంటున్నాను వారు ఎరసలేమునకు సమీపించి ఒలివ కొండ దగ్గరనున్న బేద్పత్ తనీయ అను గ్రామంలకు వచ్చి అప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి ఎదుటనున్న గ్రామములకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే కనబడి ఉన్న గాడిద పిల్ల కనబడిను దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునో కూర్చుండలేదు దానిని విప్పి తోలుకొని రండి అని దేవుడు వాళ్ళకి చెప్పిన మేడం మంది శిష్యులలో ఇద్దరు శిష్యులను నిలిచి వాళ్ళకి చెప్తున్నాం అక్కడ ఒక గాడిద పిల్లుంది అక్కడ అది ఎప్పుడు కూడా ఎవరు ఏ మనుషులు కూర్చోలేదు తీసుకురామని దేవుడు వారితో చెప్పినప్పుడు వాళ్ళు కూడా వెళ్ళి తీసుకొచ్చినమాట ఎవడైనా మీరు ఎందుకు ఇలాగ చేయించున్నారని మేము నడిగిన నడిగినా ఎడలాడు పంపనని చెప్పి వారిని పంపాడు ఇది కూడా చెప్పింది ఎవరైనా వచ్చి అంటే దేవుడు మనతో ప్రతి క్లియర్ గా ఎవ్రీథింగ్ జరిగి జరగబోయేది జరిగేది ఆల్రెడీ జరిగిపోయింది అవన్నీ విషయాలు కూడా మనతో ఏ విషయమైన దేవుడు స్పష్టడు అదేవిధంగా జీవుడు మనతో కూడా ప్రతి విషయం కూడా మాట్లాడుతూనే ఉంటాడు అనమాట ఇక్కడ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళారనమాట వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కనబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడిను దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారే అడిగేది అందుకు శిష్యుడు ఏసు అజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చి తర్వాత వారు ఆ గాడపిల్లను వేసిన వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండేను ఇక్కడ చూసిన దేవుడు ఇప్పుడు చాలా మంది ఏదేదో ఇప్పుడు వేరే వేరే ఇప్పుడు హార్స్ తీసుకోవచ్చు ఏనిగే తీసుకోవచ్చు ఇప్పుడు వేరే దాంట్లో అంటే ఆ యొక్క అంటే బయట చేయడానికైనా కూర్చున్నా అంటే ఒక మోడల్స్ రాయల్టీ చూపించడానికి వాళ్ళు ఏం చేస్తారు అంటే కూర్చుంటారు కానీ ఇక్కడ దేవుడు ఏ విలువలేని గాడ గాడిద పిల్ల మీ కూర్చున్నాడు అంటే దేవుడు దాన్ని ఎన్నుకున్నాడు అంటే ప్రతి విషయం చూసుకుంటే దేవుడు ఎంతో తగ్గించుకున్నాడు అనమాట ఇక్కడ మనం చూసుకుంటే చాలా మంది వేరే వాళ్ళను తప్పు చేసినప్పుడు అరే గాడిద గాడిదాన్ని మనం ఎక్కడిస్తా ఉంటారు అంటే దానికి అది తెలివి లేకుండా ప్రవర్తిస్తా అన్నట్టు ఇంకా లేదంటే దానికి చాలా తక్కువ అంటే వాటికి చాలా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు అన్నమాట దాన్ని సో కానీ దానికి దేవుడు ఏం చేస్తుంది ఆ గాడిద పిల్ల మీద కూర్చున్నాడు అనమాట అంటే ఆయన ఎంతో తగ్గించుకొని గాడిద పిల్లకు కూడా అక్కడ విలువ వచ్చింది దాని వల్లనే దాన్ని బట్టి మనం ఒక గాడిద ఒక గాద వలే ఉండడానికి ఇష్టపడతామా లేదంటే మనం ఏ విధంగా ఉండడానికి ఇష్టపడతాం దేవుడు అక్కడ గాడిద ఒక విలువనిచ్చింది దాని మీద కూర్చుండి వారు ఆ గాదపిల్ల నీసద్దకు తీసుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండి అని ఆ గాద మీద దేవుడు అంటే అది ఎంత దేవుడు తగ్గించుకొని అక్కడ కూర్చున్నప్పుడు దానికి కూడా విలువ వచ్చిందనమాట అంటే దేవుడు ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటాడు ఎప్పుడైనా కూడా ఏదానికి పనికి రాని వాళ్ళ వల్ల మనం అనుకుంటాం చూడండి వాళ్ళని ఖచ్చితంగా ఎన్నుకుంటాడు దేవుడు ఖచ్చితంగా వాళ్ళని దేవుడు వాడుకుంటూ దేవుడు వాడుకుంటాడు దేవుడు నామాన్ని భ్రమపరుస్తాడు అంటే దేవుడు మన మనం ఎప్పుడైనా తక్కువ స్థితిలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నాకు తెలివి లేదు నాకు జ్ఞానం లేదు ప్రభావ నాకు నాకు ఏది కూడా అంత జ్ఞానం లేదు నాకు ఏం కూడా లేదు మనం తక్కువగా మనం మనం అనుకోకూడదు అనమాట ఎందుకంటే దేవుడు కూడా దేవుడు దేవుడు అక్కడ ఆయన అంట నా మాట సరిగా రావు బ్రబా నేను ఏ విధంగా చెప్పాలి మీకోసం ఎలా నేను ముందుకు అని చెప్పి అన్నప్పుడు దేవుడు అతను ఎన్నుకున్నాడు అనమాట అంటే ఆయన ద్వారా మనం చూసినాం ఎన్నో కార్యాలు అద్భుత రాజకాలు ఎన్నో చేస్తున్నామట మోజస్ ద్వారా ఇంకా అదేవిధంగా యోనాను కూడా దేవుడు ఎన్నుకున్నాడు యోనా నేను పూనుకున్నాను దాచుకున్నా కూడా మళ్ళీ కూడా దేవుడు ఆయన తీసుకొని మళ్ళీ ఆయన ద్వారా స్వార్థను అందించండు దేనికి పనికిరాన పనికిరామని మనల్ని ఎంతో మంది అంటా ఉంటారు ఒక్కొక్కసారి కానీ మనని దేవుడు ఎన్నుకుంటాడు దేవుడు వచ్చింది కూడా వాళ్ళ కోసం మనం దేవుడు ఎన్నోసార్లు వాగ్ద వాగ్ద రీతిగా మనం చూసాం అనమాట దేవుడు పనికి నేను వచ్చింది దేవుడు చెప్తాడు కదా ఈ అత్యువార్తల్లో రాసింది ఆల్రెడీ దేవుడు చెప్పి నేను వచ్చింది కూడా దేనికి కూడా అవసరం పాపల కొరకి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ అంటే ఇక్కడ దేనికి అవసరం మనం మనకు మనం చింతపరచుకుంటాం మనం మనము తక్కువ చేసుకుంటూ ఉంటాం కానీ దేవుడు ప్రతి ఒక్కసారి మనల్ని పుట్టి పుట్టించక ముందే మన కోసం దేవుడు కానీ మనం ఏం చేస్తాం అంటే దేవుని కోసం తెలుసుకొని కూడా మళ్ళా నిరుత్సాహపడతా ఉంటాం నేను దేనికి పనికి ఇంకా నాకు ఏమి రాదు అని నిరుత్సాహపడతా ఉంటాం అనమాట కానీ దీన్ని బట్టి అర్థం చేసుకుంటాం ఒక గాదెకి లేని దేవుడు ఎన్నుకున్నాడు అక్కడ దేనికి ఏ విలువలేని దాని మీద దేవుడు కూర్చున్నాడు దేవుని అంటే దేవుడు మనల్ని కూడా అతని కోసం వాడుకోవడానికి సువార్త కోసం అయినా సరే ఏ నువ్వు ఏ ఫీల్డ్ లో ఉంటే ఆ ఫీల్డ్ లో ఎన్నుకుంటాడు ముఖ్యంగా మనం దేవుని సేవ దేవుడు మన మనల్ని ఎంతో మనల్ని ఎంతో ఎన్నుకున్నాడు అందరి మధ్యలో మన అంత మందిలో కూడా దేవుడు మనల్ని తీసుకున్నాడు సో నేను నేనేమంటున్నా దేవుడు గాది పిల్లల్ని మనం తక్కువ మనం ఎంత తక్కువ తక్కువలో ఉన్నా కూడా దేవుడు మనల్ని ఏర్పరచుకుంటాడు దేవుడు సువార్థల్ని అందించడానికి అంటే మనని ఆయన ద్వారా మహిమపరచడానికి ఇప్పుడు మనం చూసామే దేవుడు ఎన్నో అద్భుత రాజకీయాలు చేసినవి సరే ఇప్పుడు చూడండి ఇక్కడ ఎనిమిదో వచ్చిన చూసుకుంటే అనేకులు తమ బట్టలను దాని పొడుగునను పరిచిది కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిది అక్కడ దేవుడు గాది వచ్చేటప్పుడు వాళ్ళు చేశారు అప్పుడు అక్కడ దేవుని వాళ్ళు గనపరుస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు వాళ్ళ బట్టలు వాళ్ళ పట్ల ఇట్లా పొడవు దేవుని వస్తుంటే ఇట్లా ఒక వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళు ఏం చేసినప్పుడు దేవునికి అర్పించుకున్నమాట వాళ్ళ ఏదైతే ఉందో అదంతా మరియు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చి వారును జయము అని దేవునికి పాట పాడిదనమాట వాళ్ళు పదవజనం వచ్చి ప్రభు పెరట వచ్చి వాడు స్థుతింపబడును కాక మన తండ్రి నా రాజ్యము స్థుతింపబడును కాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకులు వేయిచుండేది అప్పుడు ఇక్కడ దేవుని వీళ్ళు ఎంతోగాన గణపరిచయం ఉంటారు వాళ్ళ పాట కూడా వాళ్ళు స్థితించి దేవుని వాళ్ళు మనస్ఫూర్తి స్థితించారు మనస్ఫూర్తి దేని ఆరాధించిండ్రు తర్వాత అక్కడ చూసుకుంటే పదకొండో అధ్యాయంలో ఆయన ఎరచలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున పన్నెండు మందితో కూడా వేతన్యకు వెళ్ళాను అదంతా అక్కడ జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత మళ్ళా ఇక్కడ వచ్చేసి అంటే దేవుడు సాయంకాలం అయినప్పుడు మంది శిష్యుతో కలిసి బేతనీయకు వెళ్ళిందన్నమాట ఇక్కడ మరునాడు ఏమైందంటే మరునాడు వారు బేతనీయ నుండి వెళ్ళు చుండగా ఆయన ఆకలి కొని ఇక్కడ దేవుడు అక్కడ అంత అయిపోతే నెక్స్ట్ దేవుడు ఆకలి కొని దేవుడు శరీరదారిగా వచ్చింది అంత మనలాగని చాలా దేవుడు కాబట్టి అన్ని చేసి అవి చేసి కానీ ఆయన ఇప్పుడు దేవుడు అయితే ఆకలి కాదు కదా మనం కానీ ఇక్కడ దేవుడు ఆకలి చెప్పి వాక్యం కాబడింది ఆయన శరీరధారిగా ఉన్నాడు చాలా ఇప్పుడు మనం విచారేసుకోవాలంటే చాలా మంది అంటారు అని దేవుడు కాబట్టి అట్లా చేసిన వీరే వాళ్ళ మన వీరే వాళ్ళు మనం అడుగుతున్నాం ఇక్కడ దేవుడు శరీరధారిగా ఉన్నాడు ఆయన ప్రతి ఒక్కరు శరీరధారిగా ఉండి అని అంటే ఎవ్రీథింగ్ మనము ఎంత ఎవ్రీథింగ్ మనం లాగనే మనలాగనే బాధలు అన్ని ఉన్నాయి అక్కడ దేవుడు కూడా ఆకలిగా ఉంది అనమాట మనం ఏం చేస్తాము తినాలనుకుంటాం కదా ఏదైనా అదేవిధంగా దేవుడు కూడా అనుకున్నాను దేవుడు ఏం చేస్తున్నాడు ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా నువ్వు దొరుకునేమో అని వచ్చాడు దాని ఎద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు ఏలే అది అది అంజూరపు అంజూరపు పండ్ల కాలము కాదు ఇప్పుడు చూడండి ఇక్కడ దేవుడు ఆకలి కొని చెట్టు దగ్గర వచ్చింది ఇప్పుడు అంజురపు చెట్టు అంటే అంత తెలుస్తుంది కదా అది అది కా అది కాయలు ఇస్తా ఉంటుంది అనమాట అంటే చాలా ప్రెషర్స్ మనం అనుకుంటాం దాన్ని ఆ పండ్లు సో ఇక్కడ అక్కడ ఆకలి కొన్ని దేవుడు చెట్టు దగ్గరకు వచ్చింది అక్కడ ఏమన్నా పండ్లు ఉంటాయమని ఆశపడి దేవుడు వచ్చాడు కానీ అక్కడ ఏమైనా అంటే చేసి ఆ చెట్టు ఎట్లుంది మొత్తం ఆకులతో నిండి మంచి చూస్తే ఇట్లా మొత్తం లోజమయ్యి ఇంకా పండ్లు ఉంటాయి తినొచ్చు ఇప్పుడు ఏ చెప్పినా కూడా ఫుల్లుగా ఇట్లా కనిపిస్తామని ఏం చేస్తాము తినాలో అక్కడ ఏమన్నా ఉంటే పండ్లనే అనుకుంటాం ఆల్రెడీ అక్కడ అది అంజనప చెట్టు కాబట్టి దేవుడు అక్కడికి వచ్చి చూసినప్పుడు అక్కడ చెట్లు అక్కడ చెట్టు మాత్రం మంచిగా ఉంచుకొని ఆకులు మంచి ఉన్నాయన్నమాట దాని చుట్టూ కానీ అక్కడ ఏం అక్కడ ఏముందంట అక్కడ అంజరప్పు కాయలు అసలు లేనే లేవనమాట అయితే ఇప్పుడు అంజరప్పు చెట్టుని మనం దాన్ని చూసుకుంటే అది అది అక్కడ సీజన్ కాదని ఉంది కాకపోతే ఇక్కడ చూడండి అందుకన అందుకన ఇక మీదట ఎన్నటికి నీ పనులు ఎవరు తినకుంజు కాక అని చెప్పిన ఇది ఆయన శిష్యుడు వినిది ఇప్పుడు దేవుడు ఇక్కడ అంజురప్ప చెట్టుని అన్నమాట నూనె అంటే అక్కడ దేవుడు చూసినప్పుడు అక్కడ అక్కడ లేదు ఆ చెట్టుకి ఆకులు తప్ప పండ్లు ఏమి లేవు మరి దాన్ని బట్టి ఏమర్థమవుతుంది మనిషి మనం కూడా ఇక్కడ ఎట్లా ఉందంటే మొత్తం ఆకులు ఉన్నాయి అక్కడ పండ్లు ఇవ్వాల్సింది కానీ పండ్లు ఇవ్వలేదు కనీసం కాయలు లేవు కనీసము చిగు లేదు అంటే అది అందరి మోసపరుస్తున్నాయి ఎన్నో ఎన్నో పండ్లు ఉన్నట్లు అంటే అది చాలా నిఘ మంచిగా ఉంది అది రోజంగా ఉంది బట్ అక్కడ దానికి ఫ్రూట్స్ లేవు అంటే అది అందరి మోసపరుస్తుంది ఇప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఏమనుకుంటారు అంతే ఉన్న చెట్టు ఉంది అందులో ఎంత పం ఎన్నో పండు ఉండొచ్చు అని చెప్పి అది మనుషులను మోసగిస్తా ఉందన్నమాట అదేవిధంగా మనుషులు కూడా ఏం చూస్తే మంచి కనిపిస్తారు ఎంతో వాక్యాలు చదువుతారు ఎంతో అన్ని ఉంటాయి క్రియలు ఉండవు అది దేవుడు ఇక్కడ ఈ చెట్టు ద్వారా మనకి చూపిస్తున్నాడు దీన్ని బట్టి అర్థమైపోతుంది దేవుడు అక్కడ ఆ చెట్టుని చెట్టుని చెప్పిస్తాడు కదా దేవుడు అంటే చూడండి మనం కూడా చాలా మంది చాలా మంది మనుషులు వేషధరణగా ఉంటారనమాట ఇప్పుడు ఆ చెట్టు వేషధరణగా మొత్తంగా కనిపిస్తుంది ఆకున్నాడు కానీ పండ్లేము అంటే వేషధరణా దేవుడు చూపిస్తున్నారు ఇక్కడ ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న అదే విషయం మాట్లాడుతున్న దేవుడు మీరు మొత్తం నా వాక్యం ఎన్నోసార్ చదువుతున్నారు ఎంతో మంచి కనబడుతున్నారు ఎంతో మంచిగా ఇట్లా ఎంతో వాక్యం చేస్తున్నారు శ్రద్ధ భయం భక్తి ఉన్నట్టు చెప్పిన అంటే విన్నయన్నీ దేవుని వాక్యం చేయవన్నీ మనుషులు పెట్టుకుని దాని ప్రక్క నడిచినట్టే ఉంటున్నారు కానీ పని మాత్రం మీరు నిగనిగలాగా అనిపించిన మీ రియాలిటీ ఏంటంటే మీకు ఏది కూడా దేవుని ఆత్మఫలాలు లేవు అని దేవుడు చూపిస్తున్నాడు ఈ చెట్టు గారు ఇప్పుడు మనం చూడండి అక్కడ జరిగినప్పుడు దేవుడు ఆ చెట్టుని చెప్పించినప్పుడు వాళ్ళ శిష్యులు విని తర్వాత ఏమైందంటే పదిహేను మధ్యలో వారు ఎంచలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్ట నారేదించి రూకలు మార్చువారి బలలను గువల గువలమ్ము వారి పీటలను పడద్రోసి అక్కడ దేవుని దేవాలయం దగ్గర అంట ఇవన్నీ అంటే చూడండి దేవుడు దేవాలయం అంటే మనమే దేవుని ఆలయమే ఉన్నాం దేవుని ఆలయం ఎన్నోసారి మాత్రం మాట్లాడండి అక్కడ అక్కడ ఆలయంలో అక్కడ చూసినప్పుడు దేవుడు అక్కడ అక్కడ ఎవరు డిసిప్లిన్గా లేరు అనమాట వాళ్ళు ఎట్లా అంటే ఒక బిజినెస్ లాగా స్టార్ట్ చేసేసి చాలా చాలా ఘోరం అయితే ఇప్పుడున్న ఇప్పుడు సిచ్యువేషన్ అంటే సిచ్యువేషన్ లో ఎట్లా ఉందంటే మాటలు ఇక్కడ కూడా ఎట్లున్నారంటే ఈ ఇప్పుడు కట్టబడిన ఏదైతే ఉన్నాయో చర్చెస్ అది ఉండాల మనకి చర్చెస్ ఉండాలి ఎందుకని మనం సహవాసం కలిగి అక్కడ సహవాసం చేసుకోవడానికి దేవుని ఆరాధించడానికి అందరికి మూడు చేయడం అది ఇంపార్టెంట్ కానీ అక్కడ బిజినెస్ లాగా చేసేస్తే అది ఎంత అసలు దేవునికి ఇష్టమే ఉండదు అది తెలిసి కూడా చాలా మంది ఇప్పుడు అదే విధంగా వాళ్ళు అవుతుంటారు అక్కడక్కడిని అంటే ఒక బిజినెస్ లాగా పెట్టుకుంటా ఉంటారు అనమాట ఆ చర్చి పక్కన అంత అంటే పరిశుద్ధమైన స్థలం ఇవన్నీ బిజినెస్ లాగా చేస్తా ఉంటారు అసలు అవి దేవుడు అది దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు పదహారవ దెన్మ దేవాలయం ఉండ ఏ పాత్ర నేను ఎవరికి తీయనీయ తీయనీయకుండాను ఇప్పుడు ఇది కూడా చేసిందనమాట మరియు ఆయన ఆయన బోధించు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం వినబడును అని వ్రాయపడలేదా అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తీరాను రండి దేవుడు అప్పుడు వాక్యం చెప్పి అక్కడ చెప్పింది ఎవరు ఇది దేవుని కోసం అంటే అన్యజనులకు ప్రార్థన మందిరం ప్రార్థన చేయడానికి అక్కడ నేను పెట్టినాను అయితే ఇప్పుడు కూడా చాలా మంది టీచర్స్ అక్కడ పక్కన చాలా మంది అక్కడ చర్చ్ ఉందిగా అని చెప్పేసి అక్కడ బిజినెస్ లాగా పెట్టుకుంటూ ఉంటారు పక్కన అక్కడ ఇక్కడ అది అసలు దేవుడికి ఇష్టమే ఉండదు దేవుడు అదే చెప్తున్నారు సమస్త అంటే ఇప్పుడు వచ్చేవారు కూడా అక్కడ ఆకర్షితులు అవుతారు కదా అక్కడ పక్కన అవి ఉంటే ఉంటే అయితే ఆ విధంగా ఉంటే ప్రాబ్లమే అంటే అక్కడ ఉన్న వాళ్ళు బిజినెస్ చేసుకోదని కాదు కానీ అక్కడ దేవుడి సన్నిధి ఉంది అక్కడ మనము తప్ప దేవుడికి ఇష్టం నిన్ను కూడా ఏమి చేయడానికి వీలలేదు అక్కడ అంటే ఇప్పుడు చాలా మంది బైబుల్స్ కూడా అక్కడ బైబుల్ అది ఉచితంగా ఇవాల్సింది ఎందుకంటే ఇప్పుడు మనం కానీ ఇవ్వాలని ఇవ్వాలనుకుంటే దేవుడు ఉచితంగానే ఉందిరా ఉచితంగా ఇవ్వని చెప్తున్నాడు దేవుడు అంటే మనము సువార్థ చెప్తున్నాము తర్వాత ఉచితంగానే ఇవ్వాలి ఇప్పుడు చాలా మంది బిజినెస్ చేస్తుంటారు దాన్ని కూడా దేవుడు అది చెప్తున్నా ప్రార్థన ఇది నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందినం కానీ ఇక్కడ మీరు అయితే నేనేం అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేస్తున్నా నేను ఇప్పుడు ప్రధాన యాజకులను ఆ మాటని జన సమూహం అంతయు ఆయన బోధకు ఆయనకు భయపడి ఆయన ఆయనని ఇలాగూ సమరించుదమా అని సమయము చూసుకుంటే ఇప్పుడు శాస్త్రులు ప్రాధాన్య యాజకుడు శాస్త్రులు తెలుసు ఇప్పుడు ఇక్కడ వీళ్ళు జ్ఞానం పొందుకున్న వాళ్ళే వీళ్ళు శాస్త్రులు ప్రధాన యాజకులు వీళ్ళకి ఆల్రెడీ మళ్ళీ వాళ్ళని వాళ్ళన్నీ తెలుసు అయినప్పటికీ వీళ్ళు ఎత్తుకుంటారంటే పైన మట్టుకు మంచి ఉంటారు అనమాట వాళ్ళంతా వ్యతిరేకంగానే ఉంటారు అనమాట వాళ్ళ వేషధరణ వల్లే ఉంటున్నారు ఏ విధంగా ఇప్పుడు కూడా మనం ఎట్లున్నామంటే స్వాత చెప్తున్నాము అన్ని చేస్తున్నాం కానీ మనలో ఎంత వరకు నిజం ఉంది ఎంత వేషధరణ ఉంది అన్నది మనం తెలుసుకోవాల రోజు రోజు వాక్యం ఫాలో మనం ఫాలోనే ఫాలో అవ్వకపోతే ఇంకా మనము వాక్యం చదువుకోవడం అసలు దేవుడు మనల్ని ఉండడం ఎట్లా నిరూపించుకుంటాం ఎట్లా సో అదేస్తాము దేవుడు మనల్ని అర్థరిస్తున్నాడు ఈ రోజు అన్ని కలిసి కూడా ప్రధాన యాజకులు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగానే చేస్తున్న మనం కూడా అన్ని దేవుడు మనం చెప్తున్నాడు అంటే ఈ రోజు మనం ఎంతవరకు కరెక్ట్ మళ్ళీ మనము నాతో మాట్లాడుతున్నాం నీతో మాట్లాడుతున్నా ప్రతి వార్తనకు మాట్లాడుతున్నాడు దేవుడి వాక్యాన్ని తర్వాత ఇక పది అధ్యాయం చూసుకుంటే సాయం కాలం అయినప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరణం ప్రొద్దున వారు మార్గం నా పోతుండగా ఆ అంజురపు చుట్టూ వేలు మొదలుకొని ఎండి ఉండుట చూచిది అక్కడ దేవుడు మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అక్కడ నుంచి అక్కడ శిష్యుడు కూడా దేవుడు ఆ అంజురపు చుట్టూ వేల నుంచి ఎండిపోయి ఉందంట మొత్తం నాట్ ఓన్లీ లీవ్స్ బ్రాంచెస్ ఎలా బట్ ఫ్రమ్ ద రూట్స్ మొత్తం ఉత్తమిండికి వెళ్ళింది చూపి అట్లా చూపించినాం అంటే వేసధలో ఉన్న వాళ్ళంటే ఆ విధంగా తీస్తామమ్మా కంజరూప చెట్టు కూడా ఒక వేసధర పైన మొత్తం మిగ నీగా లాడుకుందాం అక్కడ అది సీజన్ కాదని చెప్పింది కాకపోతే ఆ దానికోసం దాన్ని దానికోసం తీస్తే మీరు అంటే దాని యాక్చువల్ గా అది దాన్ని క్వాలిటీస్ ఏంటివి ఎట్లా అంటే అది అది కొంచెం పెరిగినప్పుడే లైట్ ఉన్నప్పుడే దానికి దానికి పండ్లు కానీ చిగులను వస్తూ ఉంటాయి కానీ అక్కడ అంత పెద్ద చెట్టు అన్ని ఆకులు వచ్చినాయి అంటే అట్లీస్ట్ కొన్నాళ్ళు ఉండాలి కదా కొన్ని కూడా అది లేవు అంటే అది వేషధారణ చూపిస్తున్న ఆ చెట్టు కూడా ఆ విధంగా మనము దేవుణ్ణి బిడ్డలమే ఉండి కూడా మనం దేవుని బిడ్డల ఉండి ఓన్లీ చేస్తే ఈ చెట్టు దేవుడు చెప్పించు ఎట్లయితే అది ఎండిపెండ్ అట్లా మనల్ని కూడా మనము ఆ విధంగా అంటే వేషధర్ణం వల్ల ఆ విధంగా అయిపోతుందని దేవుడు మనతో మాట్లాడుతున్నావు మనం చాలా దేవుడి భయపడి బతకాలి దేవుడి దేవుడు దేవుడు ఎన్నోసార్లు మనతో మాట్లాడము మనం భాయభక్తులు కలిగి కూడా ఉండాలి ఇక్కడ ప్రవర్బ్స్ చూసుకుంటాయి అంటే ఇక్కడ ఏమో ఆయనది భావభక్తులు కలిగి ఉండట వినయ వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యము ఘనతయు జీవము దాని వలన కలిగిన ప్రావోబ్స్ లో ప్రావోబ్స్ ట్వంటీ ఇంకా ఈ వైసెస్ ఉన్నాయి కదా అయితే మనము ఆయనది భాబక్తులు కలిగి ఉంటున్నాము అంటే పైబక్లు కలిగి ఉంటే వేసి ధర అనేది ఉండద్దు మన మనలో యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి మనము మనది మనమే టెస్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతరులకు మనం సుగార్థ మనం ఇంతవరకు రైతు ఆ ఆ గుణగణాలు ఉన్నాయా అనేది ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి కానీ ఏమవుతుందంటే మనము పరిశోధిస్తూ ఉంటాం మీరే వాళ్ళనే పరిశోధిస్తూ చాలా మంది మనం ఏం చేసామంటే ఇతరులను గమనించడము వాళ్ళనే గమనించడం ఇతరులను గమనించక ముందు ఫస్ట్ మనది మనమే చేసుకోవాలి సామెతలు ఫోర్టీన్త్ చాప్టర్ ఫిఫ్టీన్త్ క్లాస్ లో కూడా దిగండి అనుకోండి ఫస్ట్ సీక్ అవ మిస్టేక్స్ మనము మన ఫస్ట్ చూసుకోవాలి మనం మన మిస్టేక్స్ చూసుకోకుండా ఇక్కడ చూడండి ఒక్కసారి సామర్థం పద్నాలుగు పదిహేను యుద్ధము జ్ఞానము లేని వాడు ప్రతి మాట వివేకి అయిన వాడు తన నడతనను బాగు కనిపెట్టుడు అంటే ఇప్పుడు జ్ఞానము జ్ఞానం లేని వాళ్ళైతే ఏం చేస్తారు అన్ని నమ్ముతారు అయితే వివేకి ఏం చేస్తారు తన నడతలను బాగా కనిపిస్తుంది తన నడతలను కనుంటే మన ఫస్ట్ మన నడతలను మనమే కనపడుతుంది ఇతరులు కతరుల కను కనిపెట్టాలి అక్కడ లేనే కదా అక్కడ దేవుడు అని చెప్తుంది వివేకి అయిన వాడు తన నడతలను బాగా కనిపెట్టింది ఇప్పుడు మనము మనం దేవుని వార్తకి దేవుడు వాటిని చెప్తున్నాము వి ఆర్ క్రిస్టియన్స్ ఇంకా మనం దేవుని నమ్ముకున్నాం ఏసు క్రీస్తు పిల్లలు మరి ఏసు క్రీస్తు పిల్లలా ఏసుకుల ఏసు క్రీస్తులా అతను లేకపోతే ఎట్లా ఇతరులను గమనించడం కంటే మనము మన మనదే గమనించుకోవాలి అంటే మన వివేకి అంటే మనదే ఫస్ట్ వాక్యం చెప్తున్నాము వాక్యం ఇది నేను ఫస్ట్ వాళ్ళు అవుతున్నా ఫస్ట్ నేను కూడా చూసుకోవాలి చూసుకోవాలి మనం ఇతరుల చెప్పేటప్పుడు ఫస్ట్ మనలో ఉన్నా లేవా చెప్పింది మేలు చాలా మంది మనము ఇదే పొరపాటు ఎక్కువ చేసేటం నేను చూసే వాళ్ళు వాక్యం చెప్తారు అసలు వాళ్ళు ఫాలో అవుతున్నా లేదంటే వాళ్ళు వాళ్ళు ఇట్లా అసలు దేవుడు వాళ్ళ మాట వింటున్నా ఇట్లా వేరే వాళ్ళని తెచ్చేస్తూ ఉంటాము కానీ అది చాలా తప్పు దేవుడు అది అంటుందో ఒక వివేకి కలిగి మన వివేకి ఉంటే ఫస్ట్ మనం మనం చూసుకోవాలి ఫస్ట్ ఇతరుల ఇతరులకు గమనించే ఉంటే మన ఆత్మీయ స్థితి ఉంది మనది మనం పరిశీలించుకొని చూసుకోవాలి ఫస్ట్ మన ఇంటి వారిని కనిపెట్టడం మన పిల్లల్ని కనపెట్టడం అవి చేసుకోవాలి మన ఇంటి వారిని అంటే మనం మన ఫ్యామిలీ మన పిల్లలు మన ఇంట్లో వాళ్ళు ఉన్నారు దేవుడిలో ఉంటున్నారు ఆత్మయస్థితి ఎట్లా ఉండాలని చెప్పాలి వాళ్ళు మార్చుకోవాలని ఉండాలి ఫస్ట్ అంటే ఇది దేవుడు చెప్తుంది మనం ఒక తల్లిగా ఒక తండ్రిగా మన పిల్లలు భక్తిగా ఉన్నారా లేదా అది కానీ పెట్టుకోవాలి మన పర్సనల్ అవి చూసుకోవాలంటే ఈ తల్లని మనం లేదు అసలు లేదా దేవుడు అదే మాట్లాడుతున్నాం మనకి ఫోర్టీన్త్ ఫోర్టీన్త్ ఎయిత్ వర్స్ కూడా దేవుడు ఒక సాధించడం తమ ప్రవర్తనలో కనిపెట్టి వివేకుల జ్ఞానము జ్ఞానమునకు లక్షణము మోసకృత్యం ఉండే బుద్ధిహీనులు కనపవచ్చు మూఢత్వం ఇప్పుడు ఇది కూడా చెప్తుంది తమ ప్రవర్తన కడుపు ఇంటూ అంటే మన ప్రవర్తన మనం ఎట్లు దాని మీద ఫస్ట్ తీసుకోవాలని దేవుడు మాట్లాడితే ఉన్నాడు ఇక్కడ దేవుడు దేవుడు మనతో మాట్లాడింది కదా ఇవన్నీ దీని విషయం కూడా అయితే ఇప్పుడు మార్క్స్ మాట దేవుడు అంజులోపు చెట్టుని వేసేదారులో ఉన్నందుకు దాన్ని చెప్పించాం దేవుడు సార్ స్టార్ట్ చేస్తాం అందుకని ఇక మీదట ఎన్నటికి మీ పండ్లు ఎవరు తినకుండా కాక అని చెప్పాడు ఇది అనుషణ తర్వాత ఇక్కడ దేవుడు వారు ఎరుచలేమునకు వచ్చినప్పుడు ఆయన ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రియా చేయి వారిని వెలగొట్టి వారు నారాయణించి రూకలు మార్చి వారి బిల్లలను గువ్వల గువ్వ వారి బీటలను పడరోజు అయితే ఇక్కడ దేవుడు మాట్లాడి ఇక్కడ ఎయిటీన్త్ వర్స్ శాస్త్రులు ప్రధాన యాజకులు వాళ్ళు ఎట్లున్నారంటే అన్ని తెలుసు కూడా వాళ్ళు ఎట్లున్నారంటే వాళ్ళు వేషధారణగా ఉన్నారు మా దేవుణ్ణి ఎట్లా తప్పు పట్టించాల అంటే దేవుళ్ళు ఏం తప్పు చూడాలని ఉన్నావు కానీ దేవుడు దేవుళ్ళు ఒక్క తప్పు కూడా లేదు కూడా వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు అంటే ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పినవి కదా వేరే వాళ్ళ విషయం చూస్తూ ఉంటారు ఇతరులు మంది వాళ్ళ వాళ్ళు చూసుకోరు వాళ్ళ శాస్త్రులు మళ్ళా వాళ్ళు శాస్త్ర ప్రధానంలో వాళ్ళంత జ్ఞానం కలిగి ఉంది కూడా చూసుకొని ఇతరులను చూస్తున్నారు అట్లా మనము అన్ని చదివి కూడా ఇతరు ఇతరులను చూడడం కాదు ఫస్ట్ మనదేదో మనతలు మనమే టెస్ట్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత ఇక్కడ సాయంకాలం అయినప్పుడు ఆయన పట్టణంలో నుండి బల్లుదేరిన ప్రొద్దున వారు మార్గంలో పోచుండగా ఆ అంజూరపు చెట్టు వేలు మొదలుకొని ఎండి ఇల్లుట చూచిరి అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని మొద ఇదిగో నీవు చెప్పించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను అందుకు ఏసు వారితో ఇట్లా మీరు దేవుని అది విశ్వాస విశ్వాసం ఉంచుడి అది అందరికి వాళ్ళ మనం దేవుని అది విశ్వాసం అయితే ఇదే క్లియర్ గా చెప్తుంది మీరు నా మీద విశ్వాసం పెట్టండి ఎవడైనా నువ్వు ఈ కొండ నుంచి వచ్చింది నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడు అని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను దేవుడు చూసినా ఎంత క్లియర్ గా చెప్తుంది క్లియర్ గా చెప్పేసి ఈ కొండను చూచి అక్కడ శరీరంగా చూసుకుంటే ఇప్పుడు ఆత్మీయంగా చూసుకుంటే ప్రకృతిగా చూసుకుంటే ఆత్మీయంగా కూడా ప్రకృతి విధంగా కొండలంతా అంత ఎక్కిన ప్రాబ్లం మనకు వచ్చిన కొండ అయినప్పటికీ కూడా అక్కడ దేవుడు అంటున్నాడు అది ఎవడైనా కొండను చూసి అంటే అంత ప్రకృతి విధంగా ఆత్మీయంగా కూడా దేవుడు చెప్తున్నాడు విశ్వాసం ఉంచి నా విశ్వాసం నుంచి ఈ సమస్య పోవాలంటే సమస్య అక్కడ కొండను తీసి సముద్రం పడేవాలంటే కూడా జరుగుతుంది తన మనసులో సందేశం సందేహింపక తను చెప్పినది జరుగునని నమ్మిన నమ్మిన వాడు చెప్పిన జరుగుతుంది మీతో నిశ్చయంగా చెబుతున్నాడు అన్నాడు అయితే ఒకటి ఒకటి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఊర్లో వాళ్ళు వాళ్ళు వర్షాలు వర్షాలు లేక ప్రార్థన చేస్తా ఉంటారనమాట ప్రార్థన చేస్తా చేస్తా ఉంటుంటే నెక్స్ట్ డే వాళ్ళకి అంటే నెక్స్ట్ డే ఉంటారు అయితే వీళ్ళు సాటరడే రోజు ప్రార్థన చేస్తారు రాఘప్రభ మాకు ఎన్ని రోజులు వర్షాలు లే వర్షాలు చేస్తారు చేసినాక నెక్స్ట్ డే ఏమవుతుందంటే చర్చ్ ఉంటుంది చర్చ్ కూడా వీళ్ళందరూ ఊళ్ళందరూ కలిసి పోతా ఉంటారమ్మా పోతా ఉంటే అందరూ వెళ్తారనమాట చర్చ్కి మామూలుగా అందులో మాత్రం ఒక అబ్బాయి మాత్రం ఏం చేస్తున్నాడంటే అమల పట్టుకొని పోతాడు అయితే అందరూ అంటారు ఎందుకు అమరలో తెచ్చుకున్న వర్షం భర్త లేదు కదా అని అంటే ఆ పిల్లడు ఏమంటాడు నేను ఆల్రెడీ మనం ప్రార్థన చేసినాక మళ్ళీ వర్షం పడుతుంది అంటే అంటే ఆయనే ప్రార్థన చేసింది అది దేవుడు ఇచ్చిన నమ్మి జని చెప్పి నమ్మి విశ్వసించి అని వచ్చింది అంటే అంత నమ్మకం మనకు కూడా ఉండాలి అక్కడ దేవుడు అదే అంటున్నా అంత విశ్వాసం మనకు ఉన్నదా ప్రార్థన చేసి వదిలేస్తారు అసలు నమ్మకమే పెట్టుకోం అంటే ఎంత ఖచ్చితంగా దేవుడు వేసిన నమ్మకం ఆ విశ్వాసం ఉంది అందుకే అందరిలా తెచ్చుకున్నారు వర్షం బాపదని చెప్పేసి అంత నమ్మకం మనకున్నా అంత చేత ప్రార్థన చేయినప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడి విషయంలో ఇప్పుడు ముందే దేవుడు చెప్తున్నాడు మీరు పొంది ముందే నమ్మాల అంటే వర్షం కోసం వాళ్ళు ప్రాధాన్యం చేశాను అది వర్షం పడతదని నమ్మనే లేదు ఇంకా మళ్ళీ అట్లనే అంటే పడదు అలా పడతదా పడదా అని సందేహించిన వాళ్ళు కూడా ఒక అక్కడ ఒక అబ్బాయి మాత్రమే పడుతుంది నమ్మకంతో అమ్రాలు తెచ్చుకున్నాం అట్లా ఉంటది అది అంటే వాళ్ళు నమ్మకం ఆల్రెడీ మనం పొంది ఉన్నాం చెప్పి నమ్మాలి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పు చెప్పుచున్నాను దేవుడు ఎన్నిసార్లు చెప్తూనే ఉంటే కూడా ఇప్పుడు మనకి సిచ్యువేషన్ ఎట్లుందంటే చాలా మందికి మన మనం ఉన్న సిచ్యువేషన్ ఎట్లుందంటే అందరము ఏదో ఒక విషయం సమస్యలతో ఉన్నాం అయినప్పటికీ దేవుని అడుగుతున్నాం పొందున్నాం అని చెప్పి నమ్మాల మళ్ళా ఒక అది మన దేవుడైతే నువ్వు దేవుణ్ణి ఏదైతే అడిగినావో మేబీ ఇట్ మేబీ అమౌంట్ అదర్వైజ్ జాబ్ అదర్వైజ్ క్లోత్స్ ఆర్ ర్యాషన్ ఆర్ ఎనీథింగ్ ఏదన్నా ఉండొచ్చు పర్సనల్ గా కూడా పసల విషయాలో కావచ్చు పెద్ద పెద్ద విషయాలు కావచ్చు వెళ్ళి కోసం ఉండవచ్చు ఇంకా నువ్వు ఏదైనా అడగొచ్చు అయితే మనం ముందు నమ్మి నమ్మాల నమ్మేసి ఇచ్చేసింది దేవుడు నాకు అని దానికి థ్యాంక్స్ చెప్పాలి ఉండదు ఇంకా డౌట్ లో చాలా మంది ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ అది అందరి విశ్వాసం విశ్వాసంపై ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నప్పటికీ విశ్వాసము ఉండ ఉండదు ఇంకోటి ఏంటంటే దేవుడు తప్పకుండా నువ్వు అడిగింది తప్పకుండా ఇస్తాడు ఇది నమ్మేసి అయితే కొంతమంది ఇంకా రాలేదు ఇంకా రాలేదని డౌట్లు పడతా ఉంటారు అది దేవుడు తప్పకుండా ఇస్తాడు అది ఎన్ని ఇయర్స్ అయినా పర్వాలేదు ఎన్ని ఇయర్స్ అయినా పర్వాలేదు దేవుడు మాత్రం తీవ ఇస్తూ రాదు కొంచెం స్లోగా వచ్చాము దేవుడు దేవుడు ఇచ్చే దాంట్లో బికాజ్ నేను నేను విశ్వసించిన నా దాంట్లో నాకు కూడా నేను చాలా సార్లు అది ఖచ్చితంగా అది అవసరం ఉందంటే ఖచ్చితంగా అది కూడా ఇస్తాం ఒకవేళ దాని ద్వారా నీకు ఏమైనా హాని ప్రాబ్లం ఉంటే దేవుడు మాత్రం దానికి వేరే మనతో మాట్లాడతారు నాకు కూడా దేవుడికి ఎన్నోసార్లు అట్లా ప్రతి నా నేను ఎప్పుడు చెప్పాలంటే నా సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే అసలు వచ్చిన శాలరీ అంతే మొత్తం అదే రోజు మళ్ళీ నువ్వు నెక్స్ట్ వరకు కూడా అట్లే ఉంటా బట్ చూడండి ప్రార్థన చేస్తూ ఉంటాం నాకు సహజం అండి ఆటోమేటిక్ గా నాకు దేవుడు నాకు కావాల్సిన ఔషధ రకాలన్నీ తీరుస్తాడు ఇది ఇది మాత్రం నేను తప్పు చెప్తున్నాను కదా ప్రార్థన చేస్తాను ఏదో విధంగా నాకు దేవుడు ఎవ్వరి ద్వారా నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నాడు ఖచ్చితంగా చెప్తున్నాను ఇది నేను ఇన్ని ఇయర్స్ నుంచి నాకు వచ్చి చాలా తక్కువ శాలరీ తక్కువ కాదు దేవుడు దాన్ని ఆస్వాదించు నేను ఎప్పుడు తక్కువ అనట్లే దాన్ని దేవుడు నేను నాకు చాలా తక్కువ శాలరీ ఉండే ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే ఈ ఇప్పుడు నాకు దాంతో పులిస్తే నాకు త్రీ ఫోర్ టైమ్స్ ఎక్కువనే ఇచ్చింది దేవుడు అప్పుడు సో అంత శాలరీ కూడా నాకు ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని కొన్ని నేను ఈఎంఐస్ కట్టడం కొన్ని కొన్ని ఆ ఖర్చులు అట్లా అయిపోతున్నాయి బట్ నా శాలరీ మాత్రం ఆన్ దట్ డే ఉండి ఇట్ విల్ కంప్లీట్ ఎవ్రీథింగ్ అందులోనే అంతా అయిపోతుంది మళ్ళీ నేను లైక్ ప్రతి విషయం ప్రార్థన చేస్తూ నాకు ఎట్లా దేవుడు సాయం చేస్తారు అని చెప్పేసి ప్రార్థనలు అంటే నేను గ్రేట్ నేనని చెప్పట్లేదు చూడండి దేవుడు ఒకసారి విశ్వసించినప్పుడు మనము దేవుడు నమ్మ దేవుడిని దేవుడు తెలిసిన తర్వాత నమ్మకంగా మనం తప్పకుండా మనకి దేవుడు క్రియ అంటే ఆయన ఆయన ఆశ్చర్య కళ మనం చూస్తాం మనం నేనైతే కళ్ళరా చూస్తున్నాను నేను అనుభవిస్తున్నా కూడా దేవున దేవు ఆశవ అంటే ఆయన మేలులను పొందుకుంటున్నానే ఉన్నాను నాకు నాకు ఏ టైం ఇది కావాలో నా దగ్గర వన్ రూపీలో ఆ టైం ఎంతో సాయం చేసి రోజులుగా చెప్తున్నామో ఇట్ ఇస్ ఐఎం వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ గాడ్ అందుకే నేను చెప్తున్నాను మనం నమ్మి ఉన్న నమ్మాల ముందే ఎప్పుడైతే మనం నమ్మమో నువ్వు డౌట్లు పడతావో అది అది మాత్రం జరిగేది ఎందుకంటే దేవుడు లోపలి సృష్టించిన దేవుడు అది మనకు అవసరం ఖచ్చితంగా మనకు అవసరం అయితే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు మనం ఒకవేళ దేవుడు దేవునికి తెలుసు మన భవిష్యత్తు మనము ఏ ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేస్తాం ఒకవేళ అందుకని కొన్ని కొన్ని విషయాలు కొన్ని లేట్ తీస్తుంది దేవుడు మనకు తెలిసేలాగా దాని మళ్ళీ ఏమవుతుందో ఏం చేస్తారు తెలిసేలాగా తెలిసి మనకు తెలిపియాలని తీస్తారు దేవుడు కొన్ని కొన్ని విషయాలు అందుకని ఏం డౌట్లు వాడే దశలో ఫిఫ్త్ వర్స్ లో మార్చ్ లెవెన్ ట్వంటీ ఫిఫ్త్ మీకు ఒకరి మీద విరోధమైన మేమైనను కలిగి ఉన్నడలా మీరు ఆ నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లనో వాడిని క్షమించుడి ఇప్పుడు మనం ఫస్ట్ ప్రార్థన చేసే ముందు దేవుని అంత చెప్తున్నాడు మంచిగా ఎవరి మీద విరోధమైన విరోధం కొన్ని కొన్ని కొన్ని మనం కుప్పంబడి విరోధం కలిగి ఉంటాం కానీ దేవుని ముందర వచ్చి మళ్ళీ మంచిగా ప్రార్థన చేస్తూ ఉంటాం మాత్రం మేము విరోధమే ఉంటాం సో ఫస్ట్ వాళ్ళు మనం ఏమిటి ఉంటే వాళ్ళ వారి కోసం వాళ్ళని క్షమించాల క్షమించమని అడిగి వాళ్ళతో క్షమాపణ మళ్ళీ మనము క్షమాపణ గురాలి దేవుని ఎదుట అప్పుడు అప్పుడు మనం ప్రార్థన చూడదు తప్పకుండా ఏదైనా కూడా మనలో లోపం ఉంటే కానీ మనలో ప్రాబ్లం ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగా ఉన్నప్పుడు మనకి ప్రతిదీ ఎవ్రీథింగ్ అది సక్రమంగా జరుగుతాడు సంపూర్ణంగా జరుగుతాయి ఎందుకంటే దేవుడు ఇవ్వాలనుకున్నా మన పాపం అడ్డోసారి మన ఉంది దేవుడు ఆల్రెడీ చేసిన ఎన్నోసార్లు అంత ముందుకు నేను దేవుడు ఎట్లా అంటే వాక్యం చదువుతున్నాడు దేవుడు వాక్యంధర మాట్లాడతాడు అని నాకు అట్లా తెలుసు కానీ నేను ఇట్లా అంటే దేవుడు మనసులో మనతో దేం స్వరం వినాలి అని నాకు అంత ఖచ్చితంగా అట్లా తెలియకపోతుంది తర్వాత నేను తెలుసుకున్నా మా సిస్టర్ కూడా చెప్పింది ఒకసారి చాలా చెప్పింది కానీ నేను ఎక్కువ గ్రహించినామంటే దేవుడు ఆత్మీయంగా అంటే మనసులో మాట్లాడతా దేవుడు స్వరం వెళ్ళాల మనం అని ఫస్ట్ దేవుడు మాట్లాడుతున్నాడు ఆత్మలో మన ఆత్మ ద్వారా ఏం మాట్లాడుతుంది దాని అది నేను గ్రహించిన అది నేను చూస్తాను ఈ మధ్య ఏం కూడా అట్లనే దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి అయితే దేవుడు మాట్లాడుతూ మనకి అన్ని మాట్లాడుతున్నా ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాం అనేది అట్లా అనుకోలేదనమాట ఫస్ట్ దేవుడు మాట్లాడుతుంది దేవుడ వాక్యం కదా మాట్లాడుతుంది వినడం కూడా నేను అర్థమైంది ఆ తర్వాత ఎవ్రీథింగ్ అన్ని తెలిసి అన్ని మనము ఎత్తే అన్ని తెలిసి మళ్ళా వేషధానం ఉంటే ఎంత ఇంత తప్పు కదా దేవునికి ఎంత అవమానము మన మన ఆత్మనే మనతో మాట్లాడుతూ అప్పుడు చూడండి ట్వంటీ సిక్స్త్వర్స్ అప్పుడు పరలోక మంది ఉన్న మీ తన్ తండ్రి మీ పాపంలో క్షమించును ఎప్పుడు మన ఇతరులకు క్షమించినప్పుడు మన పాపంలో దేవుని ఎప్పుడు క్షమిస్తాడు నువ్వు ఇతర క్షమించినప్పుడు నువ్వు ఇతరం క్షమించకుండా నీ పాపం క్షమించమని దేవుని అడిగితే ఎట్లా క్షమిస్తాడు దేవుని మళ్ళా తప్పకుండా దగ్గర కూడా వినోదం ఉంటే అసలు క్రైస్త మనం దేవుని నమ్ముకున్న మనం కొత్త జీవితం మనము ఉండకుండా తన ఒకవేళ తెలియకుండా జరుగుతూ కూడా దేవుడు క్షమాపణ కూడా అని చెప్పి ఫస్ట్ అక్కమించి తీ ఉన్నాడు కదా క్షమాపణ వారు ట్వంటీ సెవెన్స్ వారు ఎరిచిలేములకు తిరిగి వచ్చింది ఆయన దేవాలయముడు తిరుగుచుండగా ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన ఎందుకు వచ్చి నీవు ఏ అధికారము ఈ కార్యము కార్యములు చేస్తున్నావో వీటిని చేయటకు ఈ అధికారం మీకు ఎక్కడ మీకెవడి అని అడిగింది నీకు ఎవడి ఇచ్చిందని అడిగినమాట వాళ్ళు అక్కడ ఉన్న శాస్త్ర వాళ్ళు అయితే వాళ్ళు అడిగినప్పుడు దేవుడు ఏం సమాధానం చెప్తున్నాను అందు పోసు నేను నేను ఒక మాట అడిగేదను నాకు ఉత్తర అప్పుడు నేను ఏ అధికారంలో మీటింగ్ చేస్తున్నానో అది మీకు చెప్పుదను చూడండి దేవుడు కూడా వాళ్ళ వాళ్ళు అడిగినప్పుడు దేవుడు దేవుడు వాళ్ళని నేను కూడా మీకు ఒక అడుగుతాను మీరు అది చెప్తే నేను కూడా మీకు చెప్తాను ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది ఆల్రెడీ దేవుడు చిరదారి వచ్చిన వాళ్ళ శాస్త్ర కూడా ప్రాధాన్యత అంత జ్ఞానం ఉండి కూడా వాళ్ళు అట్లా ఇలా వేసింది దేవునికి ఔషధార్ల వల్ల ఉండి వచ్చిన చూసుకుంటే వ్యూహాను ఇచ్చిన బ్యాప్తిజం పరలోకం నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా నాకు ఉత్తరం మీరు చెప్పాను దేవుడి క్వశ్చన్ వేసింది వాళ్ళకు వాళ్ళేం క్వశ్చన్ వేసారు మీకు అధికారం ఎక్కడది మేము అద్భుత రాజకారులు చేసుకున్నాం అప్పుడు దేవుడు కూడా బ్యాప్తిజం ఇచ్చు ఇచ్చిన బ్యాప్తిజం పరలోకం నుండి కలిగినదా మనుషుల నుండి కలిగింది అని చెప్పి కూడా క్వశ్చన్ వేసాం అందుకు వారు మనం వాళ్ళ వల్ల అందుకు వారు పరలోకం నుండి కలిగిన దాన్ని చెప్పినడలో ఆయన అలాగైతే మీరు ఎందుకు అతన్ని నమ్మలేదని అడుగుతారు అని వాళ్ళ వాళ్ళ కూడా క్వశ్చన్ లేవు మాట్లాడుకుంటారు మనుషుల్లో వాళ్ళన్నా కలిగిన చెప్పుదుమా అని తమలో తాము ఆలోచించుకునేది కానీ అందరూ వ్యూహ అందరూ వ్యూహాలు నిజముగా ప్రవర్త అయ్యని అయితే ఇప్పుడు చూడండి ఒకవేళ ఆయన మనుషుల నుంచి వచ్చి ఆయన మనుషుల ద్వారా అని చెప్పిన పరలోకం ద్వారా అన్ని ఇంకో చెప్పినా కూడా వాళ్ళకు వాళ్ళకే క్లారిటీ లేదు అందుకని ఏం చేసింది ఏది చెప్పినా కూడా మళ్ళా డబ్బు సంబంధం ఇచ్చిన ఆయన నిజమ ప్రవర్తన అని ఎంచారు కదా ఆల్రెడీ అది వాళ్ళు మాట్లాడుకుంటూ తర్వాత ఇక్కడ దేవుడు వాళ్ళు చెప్పలేదు ఏ ఆన్సర్ కూడా వాళ్ళు చెప్పండి కనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని వేసినకు ఉత్తరం ఇచ్చింది అందుకు ఏసు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయచున్నానో అది నేను మీతో చెప్పాను నేను చూసినా ఇప్పుడు వాళ్ళు ఏ ఆన్సర్ కూడా చేయలేదనమాట అందుకు ఏసు ప్రభు ఏస కూడా వాళ్ళకు ఏ ఏది కూడా వాళ్ళకు చెప్పలేము అందుకు ఏసు ఏ అధికారం ఈ కార్యములు చేస్తున్నానో అది నేను మీతో చెప్పను ఇప్పుడు దేవుడు ఏసయ్య ప్రేదధారంగా ఉన్నప్పుడు మనకి బోధించిన అన్ని వాక్యాలు అవన్నీ కూడా వాళ్ళు తెలుసు ఆల్రెడీ వాళ్ళు దేవుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పింది ఇక్కడ దీని ద్వారా మనకు అర్థమైనటువంటి ఏంది ఆ నీరుపు చెట్టు విషయంలో అది ఎంత మంచిగా బ్లోజంగా ఉంది మంచి చీడించే అన్ని ఆకలిండా ఉన్నాయి చూడంగానే అక్కడ పండ్లు ఉంటాయని చెప్పి ఆశతో ఎవరైనా ఆకలిగిన ఇప్పుడు మనం కూడా మొత్తం ప్రార్థన చేస్తున్నాము సేవ చేస్తున్నాము మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎట్లా ఉన్న వాళ్ళు ఉండాలా లేకపోతే నిజంగా దేని వాక్యం మనం వృధా పెట్టుకొని దాని ప్రక్కన ఉండాలా అసలు వేసేదాన వాళ్ళు ఉండద్దని చూడడం ఎన్నోసార్లు హెచ్చరించం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందులో ఇంకొకటి ఏంది మనది మనం ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి మనకి మనం ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ దేవుడు అదే ఫస్ట్ ఇతరులను మనము ఇతరుల కోసం గమనించడం కాదు ఇతరుల కోసం పరిశోధన చేయడం కాదు మనకు మనం పరిశోధించుకోవాలి ఒక వివేకి ఒక వివేకి సుగాత చెప్తున్నాము మనము దేవుడు బిడ్డలమే ఫస్ట్ ఇదే మనలో అందరూ చూస్తారు మనం ఏ విధంగా ఉన్నాం అని వాక్యంగా ప్రాధన చేస్తున్నాము కానీ అది ఇట్లా లోబడుతున్నాం అసలు వేసేయకు మనము అనేసి అది ఫస్ట్ తెలుసుకోవాలి మనం నిజంగా చెప్తున్నాం నేను అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నేను నేను చాలా నాకు దేవుడు మాట్లాడుతూ ఉంటాను అనమాట ఏదైనా తప్పు మనకి వెళ్ళకుండా జరిగిపో అప్పుడే దేవుడు నిమిషాల నుండి మాట్లాడతాం వేషధారణ అసలే ఉండద్దని దేవుడు చెప్తే కొంతమంది నిజంగానే వేషధారణ చేస్తారు భక్తికి భక్తి మాట్లాడతారు అంటే చేస్తారు కానీ రియల్ గా తగ్గింపు గుణమే ఉండదు ఇంకొకటి తగ్గించుకోకుండా ఉంటాం మనం తగ్గించుకోవాలంటే ఎక్కడ చీప్ అయిపోతామా అన్నట్టు మనకి వెళ్ళదు అన్నట్టు అట్లా అట్లా పర్వాలేదు అట్లా అవ్వరు అనుకున్న మనకి ఏమో ప్రాబ్లం ఎందుకంటే మనం దేవుని దృష్టిలో మనం దేవుడిని హెచ్చింపాలి కదా దేవుడు మనం దేవుని దృష్టిలో మనం లోపల తగ్గించుకోవాలి ప్రతి విషయం చిన్న చిన్న వాళ్ళే పెద్దవాళ్ళు ఇంకెవరో తెలిసిన వాళ్ళు ఫస్ట్ మనం తగ్గించుకోవాలి ఏది కూడా దేవుడు ఫస్ట్ మనకి వేషధారణ ఉండద్దని మనం మాట్లాడి దేవుడు ఈ రోజు నుంచి అట్లీస్ట్ మనము మనకి వాతావరణం చెప్తున్నాం ఇతరులకు ఎంతో మంది మన వాక్యం దేవుడు మనతో మాట్లాడిన వాక్యం రికార్డే ఉంటుంది ఇది మన ఇతరులు వింటర్ ఎంతో జాగ్రత్తగా మనం ఉండాలి దేవుడు ఫస్ట్ మనకే అవుతున్నాం ఇతరులను మనం చూసినంత మనం మనం చూస్తున్నాం అందుకే ఇక్కడ దేవుడు మాట్లాడినది మనం జ్ఞాపకం పెట్టుకున్న ప్రకారం నడుస్తాము దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీదించిన వాక అమ్మాయిని ప్రార్థన చేసుకున్నాం అదన స్థుతి స్థుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ కృపా కళిక రంగల దేవ ఐసి ఆ ప్రభాతం వాక్యాల ధారా మాతో మాట్లాడేందుకు మీకు లెక్కలేని వీలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెలుస్తున్న తండ్రి అవున ప్రభాతండి మరి మనం ఎలా నడుచుకోవాలో ఆత్మీయంగా మమ్మల్ని మనం నేర్పించిన మాతో మాట్లాడినారు ప్రభాతం మీకు వందనాలు తండండి మరొకసారి జ్ఞాపకం చేసిన తని మీకు లెక్కలేని ఇలాది వందనాలు తండీ విన్న వాక్యాన్ని సాయితాన్ని ఎత్తుకపోకుండా మన ఉదయంలో భద్రపరచం తను నూరంతులుగా ప్రభా ఆస్వాదించండి తను వాక్యాన్ని ప్రభా విన్న ప్రతి బిడ్డని మెచ్చుకొని వారి కుటుంబంని జ్ఞాపకం మెచ్చుకోండి ప్రభాతాన్ని ఇక్కడ వచ్చిన ప్రతి జ్ఞాపకం పెంచుకొని వారి కుటుంబానికి జ్ఞాపకం మెచ్చుకొని ప్రభావ అవున ప్రభాతన్ని మేము మీకు ఇష్టాన ప్రభాతం మీ ప్రభాతాన్ని మీ యొక్క వాక్యం ప్రక్కన నడుచుకొని వెళ్ళాలి ప్రభా మృద్దలో మీరు ఉండాలి ప్రభా ఇతరులు మా వాళ్ళు మిమ్మల్ని చూడాలి తండ్రి ప్రభాతన్ని ఆ విధంగా ఉంటకు ప్రయాసపడాల ప్రభా మేము సమయాలు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రభావ ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభావ మీకే లెక్కలు మిలాది వందనాలు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఏ శికృస్తూ నా మమ్మ ప్రార్థిస్తున్నాను నా తండ్రి అమ్మాయి చిన్న అంశం ప్రేరాంశము ప్రేరీ చేసినాక ముగించుకుందాం మనం ఇక్కడ మా మామూలు కంటే మా ఇప్పుడు ప్రియంగా వల్ల పెద్ద మా కొడుకు షార్ట్ కలిగింది షార్ట్ దేవుడు ముట్టాలా స్వస్యపరశాల అతడు దేవుడిని తెలుసుకోవాలి ఆయన వాళ్ళకి భయం భక్తి ఏముండదు ఆయనకి దేవుడు అట్లా భయం భక్తి పెట్టాలా దేవుడు అతను ముట్టి స్వస్యపరసాల తన పేరు దాసు తన మొత్తం ఇట్లా మస్తు కాలిపోయింది బ్లాక్ ఉన్న చేతి మొత్తం వైట్ గా అయిపోయింది దేవుడు అతను ముట్టాలా స్వస్పర్శాల అతకోసం పాడని మనోజనం చేస్తారు ఒకటి నతానీ రిగర్వ్ చేస్తారు నతానీ కరెంట్ కట్ అయినట్టు మనోజనం చేస్తారు స్వరాజ్ బోద రిగర్వ్ చేస్తారు పాడదన దాసు దాసు ఆయన పేరు ఆయనకు షార్ట్ కలిగింది కరెంట్ షార్ట్ కలిగింది ప్రియాంక శ్రీ మనం ఇప్పుడు ప్రియాంక శ్రీర్ ఉంది కదా వాళ్ళ పెద్దమ్మ ఇక్కడ నిజామాబాద్ లా దేవుడు ముట్టాలా శసపరచాలా తగ్గిన ట్రీట్మెంట్ ఆయనకు జరగాల డబ్బుల విషయం ప్రాబ్లం కావద్దు ట్రీట్మెంట్ కోసం దేవడైతే ముట్టి స్వస్సపరచాలా అని రచన పొందాలా చేయండి మన స్వరాజ్ భద్ర ఇద్దరు చేస్తారు ఇసుప్రభ పురుషున్న దివా బ్రాహ్మణ సాకుల గొప్ప దివా కలవడిసు ప్రభ మా పాపం షాప రోగాలు భరించి పొందిల గాయలు జరచొస్తుంది నా దివా బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి నా దివా ఆయన పాపం క్షమించండి ప్రతి పాపం కడగండి విశ్వాస ప్రార్థన రోగిని శ్వసపరచను నీ గాయలే ప్రభాదించండి ఆ చేయల ప్రభావిత జీవింపే చేయండి జీవంగల గాయ ధర జీవింపే చేయండి నరాలు బొక్క అవకాశ స్వస్సపరచని ఏ హాని జరగకుండా సైతం దయ్యాన్ని మంత్రాన్ని పాత్రంచండి అలాగ జీవిత దేవాలు ప్రభావిని వెలుగు ప్రగాచి డబ్బు ఇష్టం సహాయం చేయండి కుటుంబ ఆదరణ చేయండి మెడిసిన్ల విరం వస్తుంది సైతం రాకుండా అప్పుడే రక్షణ పొందాలా పాప సమాంతరం దేవా స్వస్థపరిచి చేయికి ఏ హాని నా దివా మీరే స్వస్థపరిచి మీ గాయాల సంపూర్ణ హై స్కీల్ విడుదల వేచ్చని ప్రతి మంత్ర ద్వారా కాల్ చేసి మీరే స్వస్థపతి గొప్ప సాక్ష్యం దిస్తున్నా ప్రస్తుతం చేయండి స్వరాజ్ ప్రైజ్ స్తోత్రం నైనా ప్రభా నీ పాలనకు వెళ్ళాల స్తోత్రాలు దేవాసాయి మా ప్రభావ నీకు వందన స్తోత్రం మా ప్రభా ప్రతి ఒక్క సేవలో మాలో వాడుకున్న దాన్ని నీకు వందన స్తోత్రాల దేవా ప్రతి ఒక్క జీవితం గర్తించండి మా ముఖ్యంగా బ్రదర్భ గురించి ప్రభా ఈ రక్తం చేత నావాల మా ప్రభా ఈ రక్తం చేత దేవా ప్రభా ఎటువంటి దాని కలగకుండా సహాయం దయచేవా ప్రతి ఒక్క ట్రీట్మెంట్ నార్మల్ గా ఉంటకు సాయం దయచండి దేవా ప్రతి ఒక్క దేవా నరాని దేవ ఏసుకొని గద్దిస్తున్న మా ప్రభా దేవా ఏసుక్రిల్స్ అని గద్దిస్తున్న నార్మల్ గా ఉంటటకు సాయం దేవా ప్రతి ఒక్క కరెంట్ నుంచి విడుదల పొందిన దాన్ని వందనా సూత్రాలు దేవా నా కుటుంబం దేవా రక్షణలోకి రావాలా మాప్రభ రక్షణలోకి నడిపించి దేవా ప్రభ ఏసు కిస్వాణో నడుచుటకు దేవా వాళ్ళందరి దేవస్థి మా ప్రభా నీ సన్నిధి రావాలా మా ప్రభా నీ సన్నిధి వెతుకులాడాలా మా ప్రభావ నశించిపోతున్నారు మా ప్రభా వారి కొరకు మీరు వచ్చారు మా ప్రభా కొరకు వచ్చారు మా ప్రతి ఒక్కరిని రక్షించబడాలని మాకు బాధ్యత మా ప్రతి ఒక్కరిని శిష్యులుగా చేయటం మాకు సాయం దయచేవా ప్రతి ఒక్కరు శిష్యులుగా ఉన్నటకు సాయం దయచందేవా ప్రతి ఒక్కరు చర్చికి వెళ్ళిన సాయం దండేవా దాసు ముట్టి పరిస్తారని త్వరగా రాబోతున్న పెడబెట్టుకొచ్చున్నాం చండ్రి ఆమెన్ ఆమెన్ అండి శాంతి సమాధానం ఇక్కడారు ప్రతి ఒక్క బిడ్డకు ముఖ్యంగా కేపీఎం లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన కాక ఆమెన్ బ్రదర్ అందరికీ ప్రైజ్ లాడ్ థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్ అందరికీ